నేను ట్రాఫిక్ తక్కువగా ఉండడం మూలంగా పది నిమిషాలు ముందు రావడం సంభవమైనది మన రామచంద్రయ్య గారు ఏదో ప్రశ్న రాసి నా చేతిలో పెట్టారు నేనేదో ఇంకో టాపిక్ గురించి అవసరం అయితే మాట్లాడచ్చు అనుకున్నాను మరి ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము లేక లింగ శరీరము ఈ రెండింటిలో స్థూల శరీర ప్రతిబింబము సూక్ష్మ శరీరమా ఈ బింబ ప్రతిబింబ భావానికి ఈ శరీరానికి సంబంధం లేదు బింబ ప్రతిబింబ భావం కాంటెక్స్ట్ వేరు ఆ కాంటెక్స్ట్ ఏంటంటే అంతఃకరణమునందు పరమాత్మ యొక్క ప్రతిబింబమే జీవుడు అప్పుడు జీవుడు ప్రతిబింబం అయితే బింబము ఈశ్వరుడు అవుతాడు అదే బింబ ప్రతిబింబ భావాన్ని దృష్టాంతంగా చెప్పారు అదేదో పరమ సిద్ధాంతంగా ఇచ్చే మోడల్ అయితే తర్వాతి కాలంలో ముఖ్యంగా మధు సిద్ధాంతంలోనూ అక్కడ ఆ బింబ ప్రతిబింబ భావమును ఒక తత్వముగా తీసుకున్నారు వాళ్ళకు ద్వైతం కావాలి కదా ఆ అక్కడ ఉంటుంది అక్కడి నుంచి ఆ కాంతి వచ్చి ఇక్కడ పడతాయి అది ప్రతిబింబం అవుతుంది వీడు జీవుడు వీడు వారికి భిన్నము అంటే ఏదో ఆ రంగు ఏదో అంటే ఇక్కడ ఒక మోడల్ గా చెప్పిన దాన్ని ఒక తత్వం కింద వాళ్ళు పెట్టేసుకున్నారు కాబట్టి ఆ కాంటెక్స్ మీరు స్థూల శరీరము సూక్ష్మ శరీరం స్థూల శరీర ప్రతిబింబం అలాగేం లేదు సూక్ష్మ శరీర బింబము స్థోరం సూక్ష్మాన్ని బట్టి స్థూలాన్ని భావన చేయవచ్చా సూక్ష్మాన్ని బట్టి స్థూలాన్ని భావన చేయవచ్చా అంటే మెయిన్ బయట ద్వశన్ ఇస్ నాట్ వెరీ కోర్చెంట్ అదన ఇంకా దా అన్ని మొత్తం అంతా డిస్మిస్ చేసిన కాబట్టి ఏదో కొంత చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను సూక్ష్మ శరీరము దాని పేర్లు బట్టి సూక్ష్మము వ్యాపకము స్థూలము వ్యాప్యము అవుతుంది వ్యాప్యము అంటే లిమిటెడ్ వ్యాపకముంటే విస్తారంగా ఉంటుంది కాబట్టి దేహమునందు మనస్సు ఉంటుంది అనే దృష్టి సరైనది కాదు మనస్సునందు దేహం అంచేతనే మీకు ఎప్పుడైనా సరే మనస్సు సైలెంట్ అయిపోయినప్పుడు దేహం ఉండదు దేహ భావన ఉండదుగా మనస్సు యాక్టివ్ గా ఉన్నప్పుడు అనగా మనస్సు ఎప్పుడైతే దేహాన్ని భావన చేస్తుందో అప్పుడే నేను దేహం అనుభవానికి వస్తుంది కాబట్టి దేహము మనస్సులో ఉంటుంది తప్ప మనస్సు దేహంలో ఉండదు ఏది వ్యాపకము ఏది వ్యాప్యము దుష్పవాలు మనస్సు సూక్ష్మము వ్యాపకము దేహము స్థూలము వ్యాప్యము చూడదు సో అక్కడికి అది ఆ ప్రశ్న నది. స్వామి అఖండా మహారాజు యొక్క దృక్దృష్ట వివేకాన్ని చూసే సందర్భం వచ్చింది ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని వ్రాస్తున్నారు అంటే ఆయన వేదాంతంలో మంచి విద్వాంసులు ఉండడమే కాకుండా అది ఆ సైంటిఫిక్ కూడా ఉండడం కొంతవరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కొంత చేస్తా ఉంటే మనం ఆశ్చర్యపడక్కర్లేదు ఆయన ప్రాత్యేక కుటుంబాల నుంచి అక్కడ నుంచి ఆ విధంగా పెరిగి పెద్దవాళ్ళు అయిన వారు కనుక ఆ బాలిక సంస్కారాలు ఉండటంలో ఆశ్చర్యమై కానీ వాటన్నిటి ఆయన బయటకు వచ్చేసి చాలా స్వతంత్రమైన భావాలను కలిగి తర్వాత సైంటిఫిక్ గా అలాంటి దృష్టి ఆయనలో ఉండటము నాకు ఆశ్చర్యాన్ని కల్పించింది ఆయన ఏమంటారంటే వరాహమిరుల యొక్క గ్రంథము ఈ గ్రహముల యొక్క గమనానికి సంబంధించినది దానిని వరాహీ సంహిత అని అంటారు ఆ గ్రంథం పేరు అది ఆయన నేను చదివిన గ్రంథాన్ని రాసుకున్నారాయణ వరాహీ సంహితను ఇంకా అలాగే వరాహమి విజయంతో రుచించబడిన వరాహమిహిడిని బట్టి ఇతర వ్యాఖ్యాతలు వ్రాసిన గ్రంథములను కూడా నేను చదివినాను గ్రాహమి సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఆ గ్రంథాన్ని నిర్మించాడు ఆ గ్రంథంలో గ్రహముల యొక్క స్థితిదండ్రులను వాటి కక్ష్యాలను వాటి పరస్పర సంబంధములను ఆయన నిస్తారంగా ప్రతిపాదించినాడు గ్రాహమిస్ మీదనే ఆ శాస్త్రంలో అప్పుడు నిర్ధారణ చేయబడి అయితే వరాహ నిలుడు ఏం చెప్పాడు అంటే అది తర్వాత కాలంలో సైన్స్ లో కూడా నిరూపితమైనది యాస్ట్రోఫిజిక్స్ లో అదేమంటే గ్రహములు కక్షలో అలా కట్టేసినట్టుగా స్థిరంగా ఉండడం కొంచెం రిటర్టు మారుతూ ఉంటాయి భూమి సూర్యుడు చుట్టూ వెయ్యి ఎలా పెరిగిందో ఖచ్చితంగా ఇప్పుడు కూడా అలాగే పెరుగుతోంది అని అనుకోకూడదు ఆ యాక్సిస్ లో కొంత ఉంటుంది తర్వాత ఆ కక్షలో చిన్న టెలిట్ ఉంటుంది అంటే ఇలాగే తిరుగుతూ ఉంటుంది అనుభవం కొడుకుంటా ఇలా తిరుగుతూ కొంచెం పైకి లిఫ్ట్ అయి తిరిగినా ఆశ్చర్యపడే కొంచెం కిందకి లిఫ్ట్ అయి తిరగడం ఈ విధంగా గ్రహములన్నిటికీ తమలో తాము తిరిగే సందర్భంలో సూర్యుల దుట్టుకు సందర్భంలో కక్ష్యలో ఆ యాక్సిస్ యొక్క కోణములలో వాటిని బట్టి వాటి యొక్క స్థితిగతులలో పరస్పర సంబంధములలో మార్పులు వస్తూ ఉంటాయి ఆ మార్పులను ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అని అంటారా అని అంటూ ఈ జాతకాలు రాసి వాళ్ళ గురించి రాస్తారా జాతకాలు రాసేటప్పుడు 12 సెకండ్ల తేడా వస్తే రాశి మారిపోతుంది పన్నెండు సెకండ్ల ముందు అయితే రాశి వేరు పన్నెండు పన్నెండు సెకండ్ల తర్వాత అయితే రాశి వేరు కాలమును బట్టి దేశమును బట్టి కొన్ని కొన్ని కిలోమీటర్ల దూరాన్ని బట్టి రాశి మారిపోతుంది ఆ గ్రహ మారిపోతాయి గ్రహాల యొక్క మూమెంట్ కూడా కదలికలు వస్తూనే ఉన్నాయి ఏది కూడా స్థిరంగా లేదు అంటారు ఆధునిక జ్యోతిషులు వీళ్ళకి ఈ గ్రహాలలో వచ్చిన మార్పులు గురించి వీళ్ళకి ఏమీ ఐడియా లేదు పరాహ మీరు పంతొమ్మిది శతాబ్దాల క్రితం ఏ మాటలు రాసి పెట్టాడో వీళ్ళు వేలాడుకున్నారు వీళ్ళేమీ అప్డేట్ చేసుకోలేదు తర్వాత పన్నెండు సెకండ్ల కాలంలో రాశి మారిపోతే రాశి మారిపోతే మొత్తము గ్రహ చక్రము గ్రహమున్న మీరు రాసినటువంటి కుండలి అన్ని కూడా మారిపోతాయి కాబట్టి మీరు ఏ విగ్రహాలని మాట్లాడుతున్నారు సో ఆయన అంటారు చెప్పే అభిప్రాయం ఏమిటంటే ఆ రోజుల్లో అసలు గడియారమే ఉండేది కాదు గిడియార ఇళ్లలో గడియారం ఉండేది కాదు అని రాస్తున్నారు ఆయన కరెక్ట్ మా గడియారం ఉండేది కాదు ఎలా టైం ఎంత అని అడుగుతూ ఉండేవారు ఆ సూర్యుడు యొక్క గమనికను బట్టి ఇంకా సూర్యుడు అస్తమంత పోతున్నాడు ఐదు ఐదు వందరో అయ్యి ఉంటుందని తప్ప గడియారాలు ఉండేవి వాచి అడగడు వాచీ ఉండదు అలారం ఉండదు గోడ ఉండదు ఇవన్నీ ధనవంతులీలలో ఉండేవి ధనవంతుల ఇంట్లో గోడ గడియారం ఉంటుంది అలారెంటాయిస్లో అప్పుడే కొత్త కొత్తగా వస్తున్నాయి వాళ్ళు ధనవంతులైన విద్యార్థుల దగ్గర ఉండేవి అలారంటాయి ధనవంతులైన విద్యార్థులు వాచీలు పెట్టుకునేవి నేను వాచి ఎంఎస్సి ఫైనల్ ఇయర్ లో ఉండగా కొనుక్కున్నాను నా అనుభవం ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ వచ్చే వరకు వాచి ఉండదు బీఎస్సీలో వాచి లేదు నాకు ఎంఎస్సీ ఫైనల్ లోనే మొట్టమొదటిసారి వాచ్ వాచి సోషల్ స్టేటస్ అండ్ ఫ్యాషన్ అని అనుకున్నారే కాని వాళ్ళు కాలాని కోసం వాచి అని ఎప్పుడు అది సెకండరీ కాలానికి వాచి సెకండరీ ప్రైమరీ ఏమిటంటే వాచి ఉన్నవాడు మొహగాడు సంపన్నుడు ఫ్యాషన్ అనుకో కాబట్టి స్థితిలో ఉండేది పన్నెండు సెకండ్లకి రాసి మారిపోతూ ఉంటే వీళ్ళు వ్రాసిన జాతకాలకి విలువేమిటి అని ఆయన కొట్టి పాటిస్తున్నారు సో వీళ్ళకి మనస్సులో ఏమో ఫిక్సేషన్స్ ఉంటాయి రకరకాల ఫిక్సేషన్స్ పెట్టుకుంటారు ఒకరికేమో కుండలి మీద ఫిక్సేషన్ ఉంటుంది సో అంతకంటే ఆయన ఇంకో ఈ జ్యోతిషం చెప్పడం వల్ల జపమోదీ చేసుకునే సత్వగుణ సంపన్నుడు అయి ఉంటాయి ఈ జ్యోతిషం చెప్పడం వల్ల అతనికి కొంత రూపాయలు కొన్ని రూపాయల ఆదాయం వస్తూ అతని కుటుంబం కనుక ఆ విధంగా ఉన్నట్లయితే నాకేమో చందన లేదు అంట అంటే ఆయన దాన్ని కామర్స్ అని చెప్పకనే చెప్పినట్లయినది కదా ఆయన ఏమంటారు అంటే బ్రాహ్మణ్ కో గరీబ్ జ్యోతిషీకో అగరీ అనుష్ఠాన్ జీవితా చల్తీ హో ప్రసన్నీ కాబట్టి విద్వాంసులు పండితులు ఇటువంటి అంధవిశ్వాసములను ప్రశంసించారు ఆ విషయాన్ని మీకు ఒకసారి మహాత్ములు చెప్పిన మాటనే మీకోసారి చెప్తామని నేను ఆ పుస్తకం పట్టుకొచ్చాను నిర్మేతమందే విద్యా తీర్మేశ్వరం వైరాగ్యో పరీ పూర్ణేస్ మూడు ఉంది తేనాలి మూడు ఉన్నట్లయితే వాడు మోక్షాన్ని పొందుతాడు ఆ మూడేమిటంటే వైరాగ్యము బోధ ఉపసత్తి వైరాగ్యం అంటే బలవంతంగా తెచ్చి రుద్దు నెత్తి మీద రుద్దుకున్నటువంటి త్యాగ బుద్ధి కాదు ఈ జగత్తులో పట్టుకోదగ్గది ఏదీ లేదు అనే నిశ్చయ జ్ఞానం తెలుస్తూ ఉంటుంది అలా స్పష్టంగా తెలుస్తూ ఉంటాం పట్టుకోదగ్గది ఏదీ లేదు తెలుస్తూ ఉంది దాన్నే వైకాహికంగా ఉంటారు ఇప్పుడు స్వామిజీ మీకు కారు కొనిస్తాం వద్దు ఇంట్రెస్టెడ్ డోంట్ డూ దాట్ లేదా మీకు ఒక ఆటో ఒకటి కొని కూడా వద్దు వద్దు దు ఇప్పుడు ఇది ఈ వైరాగ్యం బలవంతంగా మనం వాళ్ళు ఇచ్చినా మనం తీసుకోకూడదు అని పెట్టుకున్నదా లేదా సహజంగా ఉండదా అలా ఉండాలి నా గురించి చెప్పట్లేదు వైరాగ్యమైన లక్షణం చెప్తాను సహజంగా ఉండాలి అలాగే ఆహార నియమం కూడా సహజంగా ఉండాలి కాబట్టి లడ్డు అంటే ఓ సగం ముఖమే సరిపడుతుంది ఇంకో లడ్డు వడ్డించుకుంటాను అవ్వాలి అలా కాదు చూసుకోండి మొహమాట పడే మొహమాట పడటం లేదు మంచి రుచిగా ఉంది మంచి చాలు మీరు వేసిన సగం ముక్క సరిపడుతుంది మళ్ళీ రెండోసారి ఇంకోసారి మళ్ళీ కోంట తర్వాత వచ్చి ఉర్జించబడుతుందా అక్కర్లేదు కాబట్టి అది ఆ నిశ్చయ జ్ఞానం అలా ఉంటుంది అంటే బట్టి దేహం పనిచేస్తుంది మీరు అర్థం చేసుకోవాలి మనస్సును బట్టి ఇంద్రియాలు పనిచేసుకోవాలి షుగర్ కనుక వేసేదంటే అసలు ముట్టుకోబుద్ది కాదు ఎందుకంటే షుగర్ అని అనిపించదు కాయిన్స్ అందండి కాయిన్స్ అందండి స్వామీజీ టీ ఇస్తున్నాం ఇవ్వండి షుగర్ వేస్ట్ చేసేవాళ్ళగా అట్టే పెట్టండి మీకు టీ ఇవ్వడం టీ పద్ధతి కాదు బెటర్ యూర్ లెఫ్ట్ నైట్ నెక్స్ట్ టైం చూద్దాం వస్తుందానికి అట్టే పెట్టండి ఎక్కువ వేలేదు అయినా కూడా పర్వాలేదు అట్టే పెట్టండి వన్ ఇయర్ ఎందుకని ఏమిటి హఠం ఏమిటి హఠంగా అంతటే అదేంటంటే షుగర్ నోట్లో పెట్టుకోవడం కుదరదు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే షుగర్ ఈస్ పాయిస్ అంటే పాయిస్ హౌ విల్ యూ కన్ష్యూర్ యూ కెనాట్ దీన్ని అంటే అంత సహజంగా ఏ రకమైన మానసికమైన ఒత్తిడి లేకుండా దానిని త్యాగ విడిచిపెట్టగలగడం అది వైదాఖ అలాగే ఉపరత్తి ఉపధతి అంటే జీవితంలో నాకు బాగా నచ్చిన దృష్టాంతమే నేను మళ్లీ గుర్తు చేస్తున్నాను పడవ ఎదురీ ఎదురు ప్రవాహానికి ఎదురు వెళ్లి పడవ నిండా సామాను అది బరువుగా ఉంటుంది ఆ పడవ తెలుస్తుంది పడవ నీరు ఏ స్థాయి వరకు వచ్చింది అన్నదాన్ని బట్టి పడవలో సామానుందా లేదా తేలిగ్గా తెలుస్తుంది ఆ ఎదురు వెళ్లేటువంటి పడవ కొబ్బరికాయలు మొదలయ్యి మా చిన్నప్పుడు చూసి వాళ్ళం కొబ్బరికాయలతో వాటితోటి నిండి ఆ పొడవ బాగా బరువుగా కదిలేదు ఎద ప్రవాహానికి ఎదురుగా గడవేసి పోయడం తాడుపెట్టె లాగడం ఉండేది తాడు పెట్టె లాగేవాడు ఒక రిదింగ్ లో లాగేవాడు వాడు వాడు ముందు ఉన్న వాడి దగ్గర ఒక కట్టె ఉండేది ఆ కట్టెకి ఒక రింగ్ ఉంటుంది టక్ టక్ టక్ టక్ అని ఆ రీజింగ్ లో మిగతా వాళ్ళందరూ కూడా ఊ అనుకుంటూ లాగేవారు ఆరుగుర ఏడుగురు లాగివ్వరు అది ఎదురు ప్రవాహానికి ఎదురు వెళ్లే పడవ దానికి చుక్కాని దగ్గర ఒక నుండి డైరెక్షన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు ప్రవాహం డౌన్ లో వెళ్లే పడవ నిండా సామాన్ ఉంటున్నాయి ఏం సామాన్ ఉండేదో తెలుసునండి రైమండ్రి నుంచి వచ్చే పడవ పడవలకు రహదారి పడవ అని ఆ రహదారి కాస్త అరిగిపోయి రాదారి అనేవాళ్ళు రాధారి పడవ ఈ రాజారీ పొడవలో రాజమండ్రి నుంచి వచ్చే పొడవలో స్టోన్ ఉంది రోడ్లు వేయడానికి ఉపయోగించే రాళ్లు ఉంటాయి చూడండి ఆ స్టోన్ ఉంది రాజమండ్రి నుంచే తప్ప కోనసీమలో రాళ్లు లేవుగా కోనసీమలో కొండలు రాళ్లు లేవు రాళ్లు రావాలంటే రాజమండ్రి దగ్గర నుంచి రావాలి అక్కడేవో కొన్ని పర్వతాలు ఉన్నాయి వాటిని పగలు అది రోడ్లు వేయడానికి పట్టుకొచ్చేవారు ఆ రాళ్లు ఉండేవి ఉప్పు చాలా బరువుగా ఉండేది పొడవ నిజానికి ఎదురు వెళ్లే పడవ కంటే వాళ్ళు వచ్చే పడవ మంచి చాలా బరువుగా ఉండేది కానీ దానికి గడవక్కర్లేదు తాడు కట్టేలాగక్కర్లేదు అది అలాగే వెళుకుతాం ఆ సుఖాన్ని పట్టుకున్నవాడు అలా సుఖాన్ని పట్టుకుంటాడు వాడు ఎఫర్ట్లెస్ ఎఫర్ట్లెస్ జీవితమును అలా ఎఫర్ట్లెస్ గా జీవిస్తున్నాడా లేకపోతే స్ట్రగుల్ అవుతూ ఘర్షణ పడుతూ జీవిస్తున్నాడా ఈ సీక్రెట్ ఎక్కడుందో తెలుస్తుందండి ఈ జీవితమును నా ఇచ్చకు తగ్గట్టుగా నా కోరికలను తీర్చుకుంటూ నేను జీవించాలి నాకు భయాలున్నాయి భయాలను తీర్చుకుంటూ జీవించాలి నేను కర్తను నా జీవితాన్ని నేనే తయారు చేసుకుంటూ ఉన్నాను అనేవాడు ఎదు ప్రవాహానికి ఎదుగు పడవలాగా వాడి జీవితం సాగుతూ ఉంటుంది నిరంతరమైన ఘర్షణతో ప్రశాంతతో మానసికమైన ఉత్తిడితో వాడి జీవితం సాగుతుంది మనం చేసేదేమీ ఉండదు ప్రవాహంలో జీవితం పోతూ ఉంటుంది మనం న్యాచురల్ రెస్పాన్సెస్ వస్తాయి తెల్ల మారితే పలు తోపోమని ఎవడైనా చెప్పాలా శాస్త్రం రాసి పెట్టాలా అక్కర్లేదు అలా అక్కర్లేదు స్నానం చేయమని ఎవడైనా చెప్పాలా అక్కర్లేదు దాహం ఇస్తే మంచినీళ్ళు తాగమని ఎవడైనా చెప్పాలా అక్కర్లేదు నేను దాహం వేస్తోంది నేను మంచి నీళ్లు సంపాదించుకుని తాగుతున్నాను అని అనుకుంటా ఉంటారా లేదు సహజంగా సాగేస్తా ఈ దాహము అన్నము తిరుగుతా నీరు త్రాగుట స్నానాధికము ఎంత సహజంగా అంటే డెలిబరేట్ లేకుండా కర్తృత్వ భావన లేకుండా పిఎస్ఎం డిజైర్స్ యొక్క సంబంధం ఏమీ లేకుండా సహజంగా సాగిపోతూ ఉంటాయో జీవితంలోని అన్ని అంశములు అంత సహజంగా డిజైర్స్ అండ్ ఫియర్స్ యొక్క స్పర్శ కూడా లేకుండా ఘర్షణ అనేది లేనే లేకుండా జీవితం అలా ముందుకు సాగిపోతూ ఉన్నట్లయితే మీరు ఎలర్ట్ గా ఉంటారు ఆ సుఖాన్ని దీనికి ఆ జీవితానికి ఒక దిశను నిర్దేశం చేస్తూ ఉంటారు ఆ దిశానిర్దేశం మీరు చేస్తూ ఉంటారు అంటే తప్ప ఎఫర్ట్ అనేది ఉండదు వాచింగ్ ఉంటుంది తప్ప ఎఫర్ట్ ఉండదు ఆ విధంగా జీవితము నచ్చినట్లయితే దాన్ని ఉపాధి అని అంటారు బోధ అంటే జ్ఞానము జ్ఞానం అంటే చూసిందండి ఇమో అంటే అమృతత్వము ఎక్కడో లేదు ఇప్పుడు ఇక్కడ ఈ మృత మరణ లక్షణము కలిగిన శరీరము మరణించే స్వభావము గల శరీరము అమృతత్వము దాగి ఉన్నది అనంతమైన ఆనందము ఎక్కడో వైకుంఠంలోనూ కైలాసంలోనూ లేదు మీయే ఇప్పుడు ఇక్కడే అనంతమైన ఆనందము దాన్ని దాగి అంటే దేని చేత కప్పివేయబడింది అంటే కేవలము మనస్సు చేత మాత్రమే కప్పివేయబడి ఉన్నది మనస్సు అంటే యొక్క కప్పివేయత తప్ప అది ఇప్పుడు ఇక్కడ మీ లోపల మీ స్వరూపములో భాగమై ఉన్నది మీరు ఒక రిలీజియస్ మైండ్తో దేవుణ్ణి ఏ దేవుణ్ణి ఆరాధించాలని సహతహలాడుతూ ఉన్నాడో ఆ దేవుడు ఇప్పుడు ఇక్కడ మీ హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు ఈ సత్యాన్ని తెలుసుకుంటే మీ యొక్క ఈ జంజాతము ఈ ఏదో పొందాలనేటువంటి సహతహ ఇవన్నీ కూడా ఒక్కసారిగా అర్థమైపోతుంది సకల భయములు సకల కామనలు పటాపంచలైపోతాయి మీరు శాంతముగా ఉండిపోతారు దీనిపైరే జ్ఞానము వైరాగ్యము బోధ ఉపదతి ఈ మూడు పరిపక్వమై ఉండాలి కొంతమందికి వైరాగ్యం ఉంటుంది వైరాగ్యము యొక్క బలం చేత ఉపదతి కూడా ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు మన కనపడుతూ ఉంటారు ప్రాచీన విద్వాంసులు కూడా కొంతమంది ఉంటారు చాలా ఉంటుంది వైరాగ్యం ప్రధానంగా జీవితాన్ని పరమేశ్వరుడికి సమర్పించేసి ఉపాధితో జీవించేస్తూ ఉంటారు కానీ ఆత్మస్వరూపం ఎరగదు ఆత్మ కులాన్ని మతాన్ని వర్గాన్ని వర్ణాన్ని అన్నింటినీ ఆపాదించుకుని నన్ను ముట్టుకోకుని అమాలికాకి అనుకుంటాం బడిపట్టినట్టులో మూల పురుషులే నన్ను ఎవరైనా ముట్టుకుంటే నేను బాయిల్పడిపోతానేమో అని భయపడుతూ ఉంటారు అదే ఇంత వైరాగ్యం ఉన్న మనిషి ఇంతటి ఉపనతి కలవాడు ఇంత అజ్ఞానంలో ఇలా ఉండిపోయాడు రా అని అనిపిస్తుంది ప్రారంభం అయితే ఇంటికి మరి అతను వైరాగ్యము ఉపగతి వేస్టేనా కాదు వేస్టే కాదు మరి ఎప్పుడు కలిగే ఎప్పుడు మోక్షాన్ని పొందు కలిగినా ఉన్న పరిస్థితిలో ఈ జన్మలో ఈ జ్ఞానం ఎందుకంటే చిన్నపిల్లాడు ముట్టుకుంటే నేను మైలు పడిపోతాను అనుకునేవాడికి ఆత్మజ్ఞానం ఎప్పుడు ఈ జన్మలో ఉంటుంది ఈ జన్మకి ఛాన్స్ లేదు మళ్లీ జన్మలో ఖాయం ఎందుకల్లా ఎందువల్ల అంటే వైరాగ్యము ఉపరితి గొప్పది కదా కాబట్టి ఈ జన్మకి జ్ఞానం కలిగే అవకాశం లేదు దేహ అయిన తర్వాత మరో జన్మలో ఆయన తప్పక జ్ఞానాన్ని పొందుతారు అని హామీ ఇస్తున్నారు కానీ మళ్లీ జన్మలో మీరు తప్పక సంపన్నులవుతారు అని హామీ ఇస్తే దాని అర్థం ఏంటండి ఈ జన్మకు మీరు ఇలా దరిద్రులుగానే ఉండిపోతారని ఆశీర్వదించినట్టే కదా అది మధు జన్మకు సంబంధించిన ఆశీస్సు ఈ జన్మకు సంబంధించి శాపం అవుతుంది కానీ అంటే మీ వైరాగ్యము మీ ఉపరతి వ్యర్థము కాదు అది వేష్టవము మీరు చింత చేయకండి ఈ జన్మకు మీరు బాగుపడే అవకాశం లేదు గానీ మళ్లీ జన్మలో మీరు తప్పక బాగుపడతారు అని శ్లోకం చెప్తారు వైరాగ్యోపదేరీ ప్రతిపతి మోక్ష స్యా ఎవరికైతే వైరాగ్యోపదీ వైరాగ్యము పదతి అనేది ఎందు రెండు రోజులు ఎంజన్నానంటే అది వివచనం అని మీరు తెలియడం కోసం మతి మతి మతయ పూర్ణే పరిపక్వములై ఉనైతే ఓ జ్ఞానము వైరాగ్యం నిండా ఉంది ఉపదతి గల ఉపదతి అంటే శరణాగతికి బాగా దగ్గరగా ఉంటుంది ఉపదతి అంటే జీవితంలో వచ్చేటువంటి ఘటనలను స్వీకరిస్తూ ముందుకు పోతూ ఉంటారు ఘర్షణ చేయదు జీవితం తోటి ఈ పెనుగులాట ఉండదు సింపుల్ గా ముందుకు పోతూ ఉంటారు కానీ జ్ఞానం సున్నా ఏంటండి ఇంత వైరాగ్యము ఇంత ఉపరతి ఉండేది దీనికి ఇంత మూర్ఖత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏం చెప్తా ఉంటే ప్రారంభంగా ఉన్నది జ్ఞానానికి ఆటంకం వచ్చేసిందంటే ప్రతిబలించింది అది బంధింపబడి ప్రతిబంధకము అంటే అడ్డుకుడిపోయింది అడ్డుగుడిపోయిందంటే మూర్ఖత్వము ఛాందస భావజాలము బూజు భావజాలము అలా సో ఒక రకమైన తప్పుడు భావజాలానికి అలవాటు పడిపోయి సార్ అలా అర్థం చేస్తాయి దాంతో నీకు జ్ఞానం కలగదు అలా భయపడుతూ పట్టుకుంటా ఏదో భయపడుతూ పట్టుందా ఆ చావుకు భయపడతాను చావు నేను ఏదైనా అన్నా ఎందుకు నువ్వు చావుకు భయపడుతున్నావు అంటే ఆ మెత వేదాంతం చెప్పగలరు అంటారు ఆ మెతవేదాంతం బాగుంటుంది అంటే ఏంటన్నమాట వేదాంతాన్ని పట్టుకుని మెట్టే అక్కడ ఆ బుద్ధి యందు బలమైన ప్రతిబంధకం వెళ్ళవచ్చు పని ఇంకా ఆ బుద్ధికి వేదాంతం రాదు అలాఉ సస్యానికి మోక్ష మోక్షము నాస్తి లేదు అది మోక్షం లేదు మోక్షం అంటే జీవన్ముక్తి జీవించి ఉండగా ఈ దేహంలో ఉండగా ఈ జన్మయందు ఇప్పుడు ఇక్కడ వాడు ఫ్రీ అయిపోతాడు ఫ్రీడమ్ వచ్చేస్తుంది దాన్ని మోక్షము ఉంటారు అది లేదు లేదు కాబట్టి ఎందుకంటే మోక్షము వైరాగ్యాన్ని బట్టి రాదు మోక్షము జ్ఞానాన్ని బట్టి మోక్షం వైరాగ్యము ఉపరతి జ్ఞానానికి అత్యావశ్యకములైన సహాయకారి గుణములు సహాయములు చేస్తాయి చాలా అవసరం ఎలా ఉందంటే రైల్లో ప్రయాణం చేయడానికి కావలసిన సామగ్రి అంతా ఉంది టిక్కట్ లేదు భోజనం అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఎక్కడే లేదు అన్నీ ఉన్నాయి మేము ఒకసారి విమానంలో కూర్చున్నాం లోపల కూర్చుని ఉన్నాం అందరూ కోచింగ్ అయిపోయింది కూర్చుని ఉన్నాం ఈ అమ్మాయిలు ఏమో ఇటువంటి తిరుగుతూ మీరు పోపు తాగుతారా ఈ జ్యూస్ చదువుతారా ఒకటి రెండు సార్లు జ్యూస్ లోపలింగ్ చేస్తున్నారు జ్యూస్ లో ఎన్నిసార్లు ఇస్తాం సార్ రెండుసారి చదువుతారు కానీ వాళ్ళు పాత్ర ఇటువంటి హడావిడిగా డిగ్రీ వేస్తూ ఈ స్వామిత్రి డిస్కట్లు తింటారా ఇలాగ ఇంతకీ విషయం ఏమిటి అంటే ఒకరికి చెప్పాడు అన్ని ఏర్పాట్లు అయిపోయాయండి పైలట్లు లేడు అని చెప్పాడు ఓటింగ్ అయిపోయింది అన్ని అయిపోయాయి పైలట్ లేడు ఇదిలా ఎందుకయిందంటే సరిగ్గా ఎయిర్పోర్ట్కి రెండు కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సాధారణంగా ఎయిర్పోర్ట్కి అంత దగ్గరలో ట్రాఫిక్ జామ్లు ఉండడం జనరల్ గా ప్రైవేట్ రోడ్ లో ట్రాఫిక్ జామ్లు ఉంటాయి కానీ ఈసారి ఆ ట్రాఫిక్ జామ్ లో ఉన్నాడు ఆ పైగా అయితే మేమందరం మళ్ళీ ఇలా కూర్చున్నా ఉంటే అలా కూర్చుని ఉండాల్సిందే ఓసారి ఎక్కిన తర్వాత మళ్ళీ ఎగడానికి ఫెడరల్ లా ఒక్కోదు మళ్ళీ దానికి సెక్యూరిటీ ఇష్యూస్ వెళ్ళడానికి వెళ్లేదు అలా ఉండాల్సిందే అలా పడున్నాం ఇ ప్రతిబంధకం మేము పైగా ఎగరడానికి ప్రతిబంధకం లేదు ఆ ట్రాఫిక్ జామ్ ప్రతిబంధకం వచ్చింది అంటే ఇది ఒక కలెక్టివ్ ప్రారంభం అని అరగంట అయిన తర్వాత ఎవరైనా మా అని అడిగితే ఇంకా ఇక్కడ కార్ పార్క్ చేసుకుంటున్నాడు లోపలికి వస్తున్నాడు సెక్యూరిటీ అక్కడికి వచ్చాడు ఆ పైలట్ వచ్చాడు లోపలికి వెళ్ళాడు తంతులు వేసేసరికి విమానం ఎక్కువ కాబట్టి ఆ పైలట్ లేకపోతే ఆ విమానం అలా పడు ఉంటుంది అలాగే మోక్షం అలా ఆగిపోయింది మనకి ఇలాంటి వాళ్ళు చాలా మంది కదా నేను వాళ్ళతో అన్నాను కూడా మీ వైరాగ్యాన్ని మీ ఉపదతిని మేము నేర్చుకున్నాలండి కానీ మా జ్ఞానాన్ని మీరు నేర్చుకునే సూచనలు ఏం లేవు అని ఒకసారి కాబట్టి మూడు ఉండాలి ఊరు ఉండాలి ఏదో ఒకటో రెండో ఉంటే సరిపడదు ఎవండి అయితే మరి జ్ఞానము అడ్డుకుడికి ఈ వైరాగ్యము ఈ ఉపదతి మెచ్చ బలాత్ తపస్సు యొక్క బలము వలన పుణ్యలోక పుణ్యలోకముల జీవి ఒక జీవితకాలం వైరాగ్యంతో జీవించాడు ఉపదతితో జీవించాడు ద్వైత భావనతో ఈశ్వరుని ఆరాధిస్తూ వైరాగ్యము ఉపదతి పూర్ణంగా పెట్టుకుని ద్వైత భావనతో ఈశ్వరుని జీవించాడు అది తపస్సే కదా మరి వైరాగ్యం అంటే తపస్సే ఉపరతి కూడా తపస్సే ఆ తపస్సు వేస్తే అవదు ఆ తపస్సు యొక్క బలం చేయాలి ఏమిటి స్వర్గలోకము తప్పక నది అంటే మోక్షం క్షీణే పుణ్యే మత్స్యలోకము ఇంకా అమ్మ ఆకాశంతో బాగుంది ఓకే కాబట్టి మూడు ఉండాలి అని చెప్పడం యొక్క తాత్పర్యం అలాకం ఉందాము వైరాగ్యోతి పూర్ణే ప్రతిపక్షతే ోక్షణ్యో చూడ మంచి వెక్స్లు అయిపోయాయి ఇంక ఇప్పుడు కంక్లూడింగ్ వెక్సెస్ చాలా సరళమైన వెక్సెస్ పూర్ణే బోధే తద ప్రతిబా మోక్షో వినిశ్చితూష్ సౌద్వ ప్రతిబద్ధా మోక్ష వినిశి మోక్షో మోక్షో అప్పకోవ అలా చెప్పారంటే చాలా మనస్సు కష్టం అనిపిస్తుంది అరే ఇంతగా ఏమీ తెలియదులా అని అనిపిస్తుంది ఇది ఇది అలా ఎందుకు చెబుతున్నానంటే ఈ పాటలు పాడి వాళ్ళు ఉన్నారు చూసారా నారాయణ నమో నమో అంటాడు అలా అనుకోడు ఏమనాలి నారాయణతే నమో నమహ అనాలి నమో నమో వీటిని మొట్టిగా వీళ్ళు వేయాలి మట్టుకు అలా ప్రతి వాక్యము నమో నమో ఎక్కడ పాత్ర ఇక్కడ చాలా తప్పు అలాగే నకారా చిన్నప్పుడు వేల రోజు రోజుల్లో వచ్చాడు సుబ్రయారు వీళ్ళందరూ గణపాటి గారు అబ్బాయి గారు వీళ్ళందరూ ఉన్నారు వాడు వచ్చి వస్తూనే సుబ్రయారి దగ్గరకు వచ్చి గురుభ్యోన్నమ అన్నాడు నకారీత రకారం గురుభ్యో ఉండదుగా నకారీత లా ఉండదు గురుభ్యోల వహాలు ఉంటుంది అంతేకాదు నాకి నాయటి నమోన్నమ అని ఇదో ఇది ఎక్కడ ప్రారంభం అలా ఉండదు మేమందరం డవ్వులు ఈ గురుభ్యోన్న వహ చూసి సుబ్రయశ్య గారి ముఖంలో అయితే అసలు రక్తం లేదా ఆయన వాటిని ఇలా పిలిచి చూడు గురుభ్యో అవహారాలకూడదు గురు అను గురుభ్యోగా నా కింద నా వచ్చేటి ఎవరిని చెప్పారు నీకు మీ నాన్నగారు మంచి విద్వాంసు సంస్కృత నువ్వు ఇలా ధైర్యం ఏమిటి అని చీవాట్లు వేసుకో నమో నమో అని పాటన పాడడం ఆ కీర్తనం పాడటం వీళ్ళేమో హార్మోని పెట్టినో నమో అంటారు వీళ్ళందరూ కలిసి నమో నమో అంటూ ఉంటారు సభట్లో కూడ పుదిగొండ వెంకట్రామశాస్ గారు ఏమన్నా రాశారంటే రాగతాళ మురస్సరముగా కీర్తనలా పాటుట మోక్షమునకు సాధనము అనుట జ్ఞానం వల్ల మోక్షం వస్తుందని చెప్పేది తప్ప రాగతాళ పురస్కారం పాటలను పాడితే వస్తుంది చెప్పలేదు అది శాస్త్రీయం కాదు అని అన్నారు అంచేతనే శాస్త్రము యొక్క సారమును గట్టిగా పట్టుకున్న వాళ్ళు ఈ రాగతాళాల గురించి పట్టించుకో రాగము తాళము ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఒక మైతుంటే సరిపడుతుంది పాఠశాల ఈ రాగ తాళాల వాళ్ళకి ఎన్ని మహిళలు ఉండాలి మీరు ఎప్పుడైనా గమనించినా అరవై మైతులు అన్ని మహిళలే అన్ని మైపులే సో అయితే దాంట్లో దాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే పర్వాలేదు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది సోగసుగా మృదంగ తాళములు యుడీరుడని ఉండీరుడంటే ఆత్మ అనాత్మ వివేకము గలవాడు అని అర్థం ధీరుడంటే పొగరమోతని కాదు అర్థం జగరాజస్వామి జీవితంలో పొగరమూతనికి వస్తాడు సో సొగసుగా మృదంగ తాళములను సొక్కజేయు ధీరుడో అని అంటాం పెట్టుకో తాళం పెట్టుకో అది ఏం చేయాలంటే ఆత్మానాత్మ వివేకపూర్వకమైన ఆ కీర్తనను లేకపోతే ఆ భావనను అది సపోర్ట్ చేసి పెట్టుకోవాలి అని త్యాగరాజ స్వామి అంటారు చాలా మంచి కేస్తారు అది ఆమె పాడింది ఎవరంటే సుబ్బలక్ష్మి గారు పాడారు సొగసుగామృతంగా చాలా మంచిది కాబట్టి చాలా జాగ్రత్తగా జ్ఞానం అయితే తీసుకురావాల్సి ఉంటుంది ఆ తీర్లనే బదలలేకపోతే ఆ కీర్తనికి సారమే లేదు మోక్షితృష్టం నాశ్య ఒక ఆయన ఉన్నారు ఆయనకి ఆత్మస్వరూప జ్ఞానము దృఢముగా కవర్ కాని జీవితంలో వచ్చేటువంటి చిన్న పెద్ద సమస్యలకు వాటిని యాక్సెప్ట్ చేసి ఆ ప్రవాహము వాళ్ళులో మడవ వెళ్లినట్టుగా జీవితాన్ని నడుపుకోవడం చేతకాలు ఆ ఉపదతి లేదు తర్వాత కొంతమంది జడ్డిగా ఉంటారు జడ్డి అని విన్నారు కట్టడం ఇంత మూర్ఖంగా ఉంటాయి వైరాగ్యం అనేది సందర్భోచితముగా ఉండదు అవసరమైనప్పుడు వైరాగ్యం ఉండదు కప్పు అవసరం లేని చూడండి బోల్డ్డంత వైరాగ్యం అలాగ సమయోచితంగా ఉండదు దేశకాలంలో తగ్గట్టుగా ఉండదు సమర్థనం శరణాగితే అది ఉంటుంది ఎమోషనల్ గా శరణాగతి ఉంటుంది తప్ప ఈశ్వరుడు ఏదో ఆరాధన చేసేస్తూ శరణాగతి చేసేస్తూ అలాగేదో ఎమోషన్స్ ఉంటాయి తప్ప ఆ శరణాగతిని జీవితము సరళముగా ముందుకు సాగి ఇట్లా వివేకం ఉండదు కానీ ఆత్మస్వరూపం విషయంలో ఖచ్చితమైన నిశ్చయ జ్ఞానం ఉంటుంది అటువంటి మహాత్ములు అలా ఉన్నా అంటే ఎవరైందంటే వీఆర్ క్రియేటింగ్ ఎ సిచ్యువేషన్ మూడింటిలో జ్ఞానము ఉన్నది మోధ నిండా ఉన్నది వైరాగ్యములు ఉపరణి కొంచెం నొసుకు వచ్చింది మధ్యలో అటువంటిప్పుడు ఏమవుతుంది మోక్షం వస్తుంది అలా వచ్చేస్తుంది మోక్షం ఎందుకంటే మోక్షానికి జ్ఞానమే జ్ఞానాన్ మోక్ష మరి వైరాగ్యము ఉపనది లేదు కదా అంటే అవి లే అవి తక్కువ తక్కువ ఉన్నాయి కాబట్టి అవి అసలేకపోతే జ్ఞానం కదా అవి తగినంత పాలలో లేవు సమయోచితముగా లేవు దేశకాలములకు తగ్గట్లుగా లేవు ఆ విధమైన లోటు వాటిని ఎందుకు గలదు అప్పుడు ఏమవుతుందో తెలిసిన మోక్షమైతే ఖాయం మోక్షానికి ఇంకా అడ్డేది జ్ఞానాన్మోక్ష కాని ఈ జీవితంలో ఆ పెద్ద మనిషి కష్టాలు పడక తప్పదు ఎందుకంటే జీవితమును తేలిక చేసి చేయండి వైరాగ్యము ఉపదేశం కాబట్టి తేలిక జీవితం నేర్చుకోవాలి తేలిక జీవితం నేర్చుకోవాలి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి ఇబ్బందులు కూడా తేలికగా దాన్ని గిట్టెక్కడం అలవాటు చేసుకోవాలి అంతేగాని చిన్న దానిని మహాభావముగా తయారు చేసుకుని కోతిపుళ్ళు బ్రహ్మ రక్షణ అన్నట్టుగా తయారు చేసేసుకునేది ప్రతి చిన్నదాని కూడా అలా ఉండకూడదు మహాత్ముడు ఏం చెప్పాడు మీకు ఏదైనా అనారోగ్యాన్ని కలిగినట్లయితే ఏదైనా జబ్బు రావడమో కడుపులో పూసులు రావడము కడుపులో పంటలు రావడము ఏదో ఇలాంటి అనారోగ్యాలు ఏవో కదా మీరు వెంటనే డాక్టర్ల దగ్గరికి పరిగెత్తుంది అలా వెంటనే పడుతుంది అలా వీళ్ళు అలాగే ఎక్సర్సై అలాగ నెగోటేట్ చేస్తారు మీ హార్ట్ లో ఏదైనా సౌండ్ వినపడుతుందా అయితే వెంటనే చేయడానికి అలా నెగొటేట్ చేస్తారు ఏదో సంఖ్య టీ ఎక్కువ తాగేసి కొంచెం కళ్ళు తిరిగినట్టు తలు తిరిగినట్టు అని టీ ఎక్కువ తాగితే తగు తిరుగుతుంది అప ఇచ్చానికి తల ఏదో వెత్తి ఏదో వచ్చేసింది నాకని చెప్పేసి అర్జెంట్ గా మీరు న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళిపోతే ఆయన ఎంఆర్ఐ రాసేస్తారు ఎంఆర్ఐ వచ్చేస్తుంది ఎంఆర్ఐ చూసుకుంటే ఏమి దాంట్లో వాళ్ళకి కూడా ఏమి అంత నిద విధంగా ఏమీ కనపడదు ఏదో అలాగా ఒకసారి పైచయం ఎక్కువ ఉంటుంది అందుకోసం తన తగ్గింది ఏమీ పర్వాలేదు కొంచెం ఆల్రెడీ మంచి నీళ్ళు ఎక్కువ తాగి అలా వాద వెళ్లి నడువు వాల్చి ఒక కారణం సేపు పడుకుని అన్ని తల తిరిగి రోగాలు పోతాయి అలాగే దాన్ని తీసుకెళ్స్కోవాలి కానీ అలా డాక్టర్ల దగ్గరికి పరిగెత్తి ఇబ్బంది డాక్టర్ దగ్గరికి సమయం వస్తుంది అప్పుడు ఇంకెవరూ చెప్పని వెళ్తావు ఆ సమయం వచ్చేదాకా ఆ రోగమును ఆ వ్యాధి ఆ ఇబ్బందిని మీరు పరిశీలిస్తూ దాన్ని వాచ్ చేయి అబ్జర్వ్ చేయి అలా అబ్జర్వ్ చేయటం వల్ల మీకు ఆ వాచింగ్ అనే ఒక సెషన్ ఒక ఆ లక్షణము అబ్బుంది అది జ్ఞానం వాచింగ్ అంటే జ్ఞానం తర్వాత దేహము నేను కాదు అనే ఆ విజ్ఞానము అది ఆత్మజ్ఞానం దేహము నేను కాదు అని తెలియట అది నీకు అలవరుతుంది ఆత్మానాత్మ వివేకము బలపడుతుంది నీకు మోక్షంగానే తీసుకుపోతుంది కాబట్టి అలాగా కొద్ది బాట అనారోగ్యం చేసిన వెంటనే భయపడిపోయి పరుగులు తీసేస్తూ ఉంటాం భయపడిపోవడము పరుగు భయము పరుగులు ఇటువంటి లక్షణము ఉంటేనే అది ఆత్మజ్ఞానం ఉన్నా కూడా అది కప్పు కురుతుంది కాబట్టి అంటే ఒక హైకోలిటికల్ సిచ్యువేషన్ తీసుకుని విద్యానందామి వ్యాఖ్యానం చేస్తున్నాం విద్యార్థ స్వామి కూడా చాలా శాకస్వం ప్రారంభం ఉండాలి ఆ శ్లోకాలు కొన్ని శాఖస్థంగానే ఉంటాయి సో కాబట్టి జ్ఞానం ఉంటే మోక్షమైతే ఖాయం కానీ వైరాగ్యము ఉపనతుల విషయంలో కొంత ఋసుగు ఉన్నట్లయితే ఈ రకమైన నుసుగులు శరీరానికి కొద్దిపాటు అనారోగ్యం చేస్తే పరుగులు తీసుకు ఇలాంటి నృసుగులు ఏదైనా చిన్న వార్త వచ్చిన వెంటనే రైళ్లు ఎక్కేసి బస్సులు ఎక్కేసి పరుగులు ఇలాంటి ఏమైపోయిన వాళ్ళు భయపడిపోవడము ఇలాంటి ఆ వైరాగ్యము నిండుగా లేకపోవడము ఉపసతి లోతు కావడము అలా ఎవరైతే ఉంటారో జ్ఞానం ఉంది కూడా వాళ్ళు జీవితం అంతా కూడా కష్టపడుతో ఘర్షణ పడుతూ ఈ నావని అతి కష్టమైన ముందుకు తోచుకుంటూ వెళ్తారు దృష్ట దుఃఖం ఆయన వైరాగ్యానికి గురించి చెప్తే శ్రీరామకృష్ణ గురుదేవుడు ఏమన్నారంటే పడవ లోకైదు హైట్ ఐదు వరకు లోటైజ్ లో పడవ గిడ్డు మీదకి వచ్చినట్టు ఉంటుంది అది నేల మీద ఉంటుంది పడవ హైటైడ్ వచ్చేప్పటికీ ఆ పడవ ఏంటుంది నేలలో పేరుతో ఆయన అది లోటైజ్ లో నేల మీద మంది పడిల్ కూడా కదల్సలేదు అదే హైటైడ్ వచ్చి నేలలో ఉన్న పడవని ఐదేళ్ల పిల్లవాడు ముందుకు తెయగలుగుతాడు కాబట్టి జీవితంలో వైరాగ్యము ఉపరసి అవి హైటైక్ వాటర్ లాంటిది జీవితం అనే పడవచ్చు కాబట్టి ఆ వైరాగ్యము ఉపరధి ఉన్నట్లయితే జీవితం అనే పడవ సునాయాసంగా పోతూ ఉంది అవి లేకపోతే జడ్డు మీద ఉన్న పడవని తోయడానికిలాగా కష్టపడిపోతూ ఉంటారు జ్ఞానం తన పని తాను చేస్తుంది ఓకే గదా ఎప్పుడైతే పూటే జ్ఞానము పూర్ణమై ఉండగా తదన్య ఆ జ్ఞానము కంటే ఇతరములైన ఓ అనగా వైరాగ్యము ఉపరసి ప్రతిపద్ధం అడ్డుకొనబడి ఉన్నవో సదా అప్పుడు మోక్ష మోక్షము వినిశ్చిత కాయము కింటూ కాలైతే దృష్ట దుఃఖం కనబడుతూ ఉండే దుఃఖము నశ్యసి తొలగిపోదు ఇప్పుడు జ్ఞానం ఉంటుంది బహుళ సంతానము వాళ్లతో సతమతమవుతూ ఉండడం తర్వాత ఆ ఆ సంతానము వీడల ఆసక్తి పెట్టుకోవడము దానివల్ల ఆ సంతానము పైకి రాదు వీళ్ళు సో దుఃఖపడుతూ ఉంటారు జ్ఞానం ఉండి ఈ రకంగా ఉన్నవాళ్ళు అలా దృష్ట దుఃఖం దృష్ట అంటే కనబడుతూ ఉండే గృహలోక దుఃఖాన్ని వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు అది తొలగిపోవద్దు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పిన విద్యార్థి శ్లోకము చదవడము పదచ్ఛేదము అన్వయము కర్తాకర్మా స్త్రీగా పెట్టి అన్వయం చేసి వాక్యాన్ని తయారు చేయడము ఇదంతా కూడా అభ్యాసం కావాలి అలా ఎంతకాలం ఒక ఆయన ఉంటాడు మనం అంటూ ఉంటాం అన్నట్టు కాకుండా మీ అంతటి మీకు ఇష్టమంటే అన్వయించే కూడా రావాల్సి ఉంటుంది మంచిది తిబా మోక్షో వినిశితస్కి దృష్టదు నశ్య ఆర నానాథాయ శాస్త్రా జ్ఞాని ఎలా ఉంటాడు జీవన్ముక్తుడు జ్ఞాని అన్నా జీవన్ముక్తుడు అన్న ఒకట ఎలా ఉంటాడు బ్రహ్మచారిగా ఉంటాడా గ్రహస్థ వార సన్యాస ఏదైనా కావచ్చు శుకుడు బ్రహ్మచారి వ్యాసుడు గృహస్థుడు యాదవ్యాసుడు అంటే మనం వశిష్ఠుడు గృహస్థుడు ఒక త్యాగి వశిష్ట గృహస్థ అనేదో శ్లోకం అంటే శ్రీకృష్ణుడు జ్ఞాని గృహస్థుడు భోగి కూడా భోగంలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తాడు ఒకటే కథాన్ని బట్టి వచ్చిందా భగవంతుల్లో శ్రీకృష్ణుడు భోగి కాదు శ్లోభాన్ని తర్వాత మహారాజు శ్రీరాముడు జ్ఞాని కానీ మహారాజు జనకుడు ఘవ శ్లోకం సుఖస్ భూమి సుఖస్గిప జన వశిష్ఠాధ్యాకం కాబట్టి జ్ఞాని ఏ ఆశించ సన్యాసి ఉంటాడా జ్ఞాని వశిష్ఠుడు వీళ్ళందరూ సన్యాసులు కానీ నిసర్గతత్వం ఆరాధి కాదు సన్యాసి కానీ కాదు సో కాబట్టి జ్ఞాని ఫలానా అశ్రమంలో ఉంటాడు అని చెప్పడానికి వీలు లేదు జ్ఞాని ఫలానా కులంలో ఉంటాడు అని చెప్పడానికి వీలు లేదు జ్ఞాని పుకారానికి కులమేమి రమణ మహర్షి బ్రాహ్మణులు అయి ఉంటాడు తుకారం బ్రాహ్మణుడు కాకపోవచ్చు యశంధు మహారాజు ఏ కులము వివేకానంద స్వామి కాగస్థ అంటే క్షత్రియ అయి ఉంటుంది రామసుమంస ఏ ధర్మ వ్యాధుడు సూంద్ర కులంలో వాడు కాబట్టి కులాన్ని బట్టి జ్ఞాని అని చెప్పడానికి వీరు లేదు తర్వాత జ్ఞాని బిజినెస్ చేస్తాడా చేయడా అది చెప్పడానికి వీరు మోస్ట్లీ బిజినెస్ చేయడం చేయడు కానీ వ్యాధ్య అనే జ్ఞాని ఆయన బిజినెస్ చేసేవాడు ధర్మవ్యాధుడు కూడా చిన్న వ్యాపారం నేర్పించేవాడు మహాత్ములు పాలిటిక్స్ లోకి వస్తారా రాదా అది చెప్పడానికి వీరు యోగి ఆదిత్యనాథ్ లాంటి మహాత్ములు ఇప్పుడు మన పరిపూర్ణానందీజేపీలోని పాలిటిక్స్ లోక్స్ లో రావచ్చు పాలిటిక్స్ రాకుండా దూరంగా ఉన్న మహాత్ములు అనుకో కాబట్టి మీరు జ్ఞాని గురించి ఏమీ చెప్పడానికి ఒకసారి కడపాతి మహారాజ్ అని అడిగారు ఆయన ఏదో పొలిటికల్ పార్టీ పెట్టారు కడపాత్రి మహారాజ్ ఆయన అడిగారు మహాత్ములు పొలిటికల్ పార్టీ పెట్టచ్చునా పొలిటికల్ పాలిటిక్స్ లో రావచ్చునా అడిగారు ఆయన ఏదైనా మహాత్మా పురిజీ లక్షంత చేయ కాబట్టి జ్ఞానుల గురించి మహాత్ముల గురించి మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని వ్యాఖ్యానం చేయడం సరికాదు మీరు అలాంటి భ్రమలో పడద్దు మీరు ఒక తత్వము దాన్ని తెలుసుకునే ప్రయత్నం మీరు చేసుకోండి తప్ప జ్ఞానులు ఇలా ఉంటారు అలా ఉంటారు అనే మీరు పడవద్దు రామకృష్ణ పరమహంస బంగారాన్ని కానీ రూపాయిని కాని ముట్టుకునేవారు కాదు పూజ స్వామీజీ లక్షల లక్షల స్పిన్ చేస్తూ ఉండేవారు కాబట్టి ఆయన లక్షల రూపాయలు చేతో పట్టుకున్నారు కాబట్టి ఆయన ధనమునందు వ్యామోహం ఉందని మీరు అంత పొరపాటు అదే కానీ కొట్టలేదు అసలు ఏమీ లెక్కే లేదు ఈ రీ అని అక్కర్లేకుంటే సార్ కోయమత్తూరు ఆశ్రమంలో ప్రస్తావం వచ్చింది ఆశ్రమం ఉంది కదా దీని మాట ఏమిటది అంటే ఆయన నాకు అడిగి వెళ్ళిపోతానన్నారు బయటకి వెళ్ళి బస్ ఎక్కి ఇంకా మళ్ళీ ఆశ్రమం చేసి చూడాల్సిన లేదు బయటకెళ్ళి బస్సు ఎక్కడికి ఇట్ ఇన్ లైక్